వేదవచసా యో బోధ్యాస్త జగత్తులో మీరు రెండు పాయింట్లు మీరు కన్సిడర్ చేయండి మీ స్వరూపమేమి సత్తాస్ఫూర్తులే నిస్వరూపం ఉనికి యొక్క ఎరుకయే మీ నిస్వరూపం సత్తాస్ఫూర్తులంటే ఉపనిషద్వాక్యం అయింది ఉనికి యొక్క ఎరుక అంటే రామిరెడ్డి తాత అయింది రెండో ఒకటే తేడా ఏం ఉనికి యొక్క ఎరుకయే మీ ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే జగత్తులో ఏ పదార్థమైనా ఉనికి ఎరుక లేని పదార్థం ఉన్నదా సంభవమా కాదు ఉండాలి తెలియబడాలి ఎరుకలో భాగం అవ్వాలి ఉండాలి నా స్వరూపము ఉనికి ఎరుక జగత్తులో ప్రతీది ఉనికి ఎరుకే ఇప్పుడు ఆత్మ కంటే భిన్నంగా జగత్తుందా లేదు ఆత్మయే నా స్వరూపమైన ఉనికి ఎరుకే జగత్తులో ఉనికి ఎరుకగా భాషిస్తోంది మరి ఇంకీ నామరూపాలు ఏమిటండి ఉనికి ఎరుక నేను ఘట అస్థి అన్నప్పుడు ఆ అస్థిలో ఉండే ఉనికి ఘటము జ్ఞాయమానమవుతోంది తెలియబడుట స్ఫురిస్తోంది ఆ నేనే అయితే ఆత్మ అయితే ఇంక ఈ ఘటమేమిటి నామరూపములు సోబాత్ అసత్ అసత్ అంటే తుచ్చం అనుకున్నాను అసత్ కల్ప ఉన్నట్లు కనపడింది గాని ఉన్నది కాదు మిథ్య కాబట్టి జగత్తు మిథ్య అయింది నామరూపములు మిథ్య అయింది సత్తాస్ఫూర్తులు నేనయ్యాను కాబట్టి జగత్తు నాకంటే భిన్నంగా లేదు ఆత్మైవేదం సర్వం ఈ సర్వము నేనే అనే జ్ఞానము ఉదయిస్తుంది అని తెలుసుకుంటాడు అది వాడికి తెలిసినప్పుడు ఇచ్చిన ఎక్స్ప్లోషన్ ఆ ఎక్స్ప్లోషన్ ఎప్పుడైతే వచ్చిందో సూర్యోదయం అయినట్టేది ఉదితే చవితది సూర్యోదయం అవడము ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఈవెంట్ ఎంత గ్రేట్ ఈవెంట్ అంటే ఒక అర్ధ భాగం భూమండలంలో ఒక అర్ధ అంటే మీరు ప్రయాణం చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది ఒక అర్ధ ఇక్కడ బొంబాయి దగ్గర మొదలబట్టి అక్కడ జపాన్ వరకు ఒక అర్ధ భాగం వెలుతురుతో నిండిపోతుంది వేడితో నిండిపోతుంది ఉష్ణంతో అది సూర్యోదయం అంటే అంత ఇంపార్టెంట్ ఈవెంట్ అది ఇట్స్ ఎ హ్యూజ్ ఈవెంట్ ఇట్ ఈస్ ఎ కాస్మిక్ ఈవెంట్ కాస్మిక్ లెవెల్లో ఉండే ఈవెంట్ జ్ఞానోదయం కూడా అలాంటి మాట ఇట్స్ ఇట్స్ ఎ హ్యూజ్ టర్న్ అరౌండ్ ఇన్ వన్స్ లైఫ్ ఇట్స్ ఎ హ్యూజ్ ఎక్స్ప్లోషన్ అది వచ్చిన తర్వాత సూర్యోదయం అయితే చీకటి పూర్తిగా వినాశం పొందేస్తుంది అలాగే అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది और सारी अज्ञा ल्राह्य ग्राहक भेदम पटापंचलो ग्राह्य ग्राहक भेद लेकिन कर्मे विधि कर्मल क्रियाई कर कर्मल क्रि अंत कर्तृभोक्तृ ले चलना क्रि असीवाणि ने दी फल कर्म चलन उ कर्म उ गंगा नदी स्नान चाहिए నేను గంగానది స్నానం చేసి పుణ్యాన్ని సంపాదించుకున్నాను స్వర్గానికి పోతానని వీళ్ళు లెక్కలేసుకుంటూ ఉంటాడు గంగానది ప్రవహిస్తూ ఉండే అది అది అది కర్మ చేస్తుందంటారా లేదు చలనం ఉంది తప్పిస్తే కాబట్టి గంగానదికి పుణ్యం వస్తుందంటారా ప్రవహిస్తున్న కారణంగా అదే అదేం లేదండి ఎందుకని అనేందుకు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు నేను కర్తను నేను భోక్తను అనే దృష్టి ఉండదు వీడు పండుకోస్తాడు వీడికి పుణ్యమో పాపమో ఏదో ఒకటి వస్తుంది వారి సొంతమైతే పుణ్యం వస్తుంది సొంతం కాకపోతే పాపం వస్తుంది చెట్టు మించి పండు పడుతుంది పుణ్యం వస్తుందా పాపం వస్తుంది ఏది కాదు కాబట్టి క్రియా వేరు కర్మ వేరు యాక్షన్ వేరు మోషన్ వేరు గంగా నది ప్రవహిస్తే ఈజ్ ఇట్ యాక్షన్ ఆర్ ఇట్ మోషన్ ఇట్ మోషన్ వీడి గంగలో స్నానం చేసేస్తే ఇట్ ఈజ్ అన్ యాక్షన్ మహాత్ముని యొక్క జీవితంలో మోషన్ ఉంటుందని తప్పిస్తే యాక్షన్ ఉండదు నిజానికి ఈ యాక్షన్ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ మోషన్ అక్కడ ఉంటుంది ఈ యాక్షన్ ఉన్న వాళ్ళలో ఎంత మో మోషన్ ఉండాలి మూమెంట్ ఉండాలి కదండి మూమెంట్ లేకపోతే యాక్షన్ ఎందుకు అవుతుంది వీడిలో ఎంత మూవ్మెంట్ ఉంటుందో అంతకంటే ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది మహాత్ముని అందరూ సో ఆ నైవ కుంబర్ నితి కర్మణ్యభిప్రవృత్తో నైవ కించిత్ కరోతి సహా అని రాబోయే అధ్యాయంలో వస్తుంది మహాత్ముడు ఉన్నంత యాక్టివ్ గా ఎవరూ ఉండలేడు గృహస్థు ఉండలేడు అంత యాక్టివ్ గా గృహస్థు ఉండలేడు ఎందుకంటే గృహస్థికి కర్తృత్వభో గృహస్థి అంటే నా అభిప్రాయం మేము కర్తలో అనుకునే వాళ్ళకి సో కర్తృత్వ భోక్తృత్వములనే బరువు మోస్తూ పనిచేస్తూ ఉంటారు మహాత్ముడు అలకాగా పనిచేస్తూ ఉంటాడు ఎవడు బాగా కర్తృత్వోక్తృత్వాలు లేకుండా పనిచేస్తాడు ఎవడు బాగా పనిచేస్తారంట ఇదే బాగా పనిచేస్తారు కాబట్టి మహాత్ముడు సాధించినంత ఘనకార్యాలు వీడు సమాన్యుడు సాధించలేడు కానీ మహాత్ముడు ఏంటో కర్తృత్వ హోక్తృత్వాలు ఉండవు దెర్ ఈజ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మూవ్మెంట్ బట్ నో యాక్షన్ దీన్నే ఏమన్నారో తెలిసిన అకర్మ నుంచి అకర్మ యాహ అది మూడో అధ్యాయంలో వస్తుంది నేను అక్కడ బొలాలంలో చెప్పాను ఈ అకర్మణి చె కర్మయ కర్మణి అకర్మ అకర్మణి చె కర్మయ ఇక్కడ కూడా మళ్ళీ రెండు వేల ఆరులో చెప్తాను ఆ శ్లోకం సో వాట్ ఎవర్ కాబట్టి ఇంత తేడా ఉన్నది జ్ఞానికి అజ్ఞానికి తర్వాత ప్రాగ్విద్యోత్పత్తే ఆవేద్య ప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణ క్రియాకారక ఫలభేద రూపా సతీ సర్వకర్మ హేతు అది ఆవేద్య కాదు అవిద్య నా పుస్తకంలో తేడా ఉంది ఆ కొమ్ము అవిద్య ఆవేద్య కాదు అవిద్య అయ్యి సరిగ్గా పడకపోతే నేను ఆవేద్య అనుకుని ఆవేద్య అన్నానే గాని ఏమిటి అవేద్య అని అప్పుడే కంగారు పడుతున్నాను అవిద్య మిస్టేక్ అది రింటింగ్ ప్రాబ్లం అదే వివరిస్తున్నారు ఆయన విద్యోత్పత్తే ప్రాక్ జ్ఞానము పుట్టుటకు ముందు ఏముంటుందని జ్ఞానం పుట్టడానికి ముందు అవిద్య అజ్ఞానం ఉంటుంది సో అజ్ఞానము ఈ అజ్ఞానంలో వీడేం చేస్తాడంటే వీడి అజ్ఞానం యొక్క అజ్ఞాని నేను అజ్ఞానిని అని ఇప్పుడు వాడు జ్ఞానే అజ్ఞాన జ్ఞానం అయిపోతారు ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ నాలెడ్జ్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ నోయింగ్ ఈస్ టు నో దట్ ఐ ట్ నో అది ఫస్ట్ స్టెప్ కొంతమంది ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి మాకు తెలియకూడదు ఏంటో మేమేమో ఈ వేదాలు చదువుకున్నాం శాస్త్రాలు చదువుకున్నాం మాకు మరి మీకు అన్ని తెలుసుకుంటే మీరు భగవద్గీత చదువుకున్నారంటే భగవద్గీత మాకు ఎందుకండి మేము మేము సంస్కార రత్నాకరం చదువుకున్నాం స్మార్తరత్నాకరం ఈ మూలం జాములు దాకా మాకు వచ్చు మాకు భగవద్గీత అక్కర్లేదంట సో వాళ్ళకి తాము అజ్ఞానులమని కూడా తెలియదు వాళ్ళు తప్పితే మీరు ఒకళ్ళు పాటవారు సో వన్ హూ నోస్ వన్ హూ డజంట్ నో అండ్ ఆల్సో డజంట్ నో దట్ హీ డె నాట్ నో ఈ ఇగ్నరెంట్ వన్ హూ డజంట్ నో బట్ నోస్ దట్ హీ డెంట్ నో ఈజ్ ఎ స్టూడెంట్ స్టూడెంట్ అయిందూ నోస్ అండ్ నోస్ దట్ హీ నోస్ ఇస్ ఎ టీచర్ ఇలాగేదో ఇలాగే ఇలాగే ఇటువంటి చెప్పచ్చు ఇది వట్ ఎవర్ కాబట్టి జ్ఞానానికి ముందున్నది అజ్ఞానం ఈ అజ్ఞానంలో ఉన్నవాడికి దానికి అజ్ఞానం జరిగింది నేను జ్ఞాని అనుకుంటాడు కూడా అని చెప్పిన ఆయన అంటున్నారు ప్రమాణ బుద్ధి గృహ్యమాన క్రియాకారక ఫల భేద రూప వాడు సో ఈ భేదము क्रिया कल भेद क्रिया वेर कहोचन वे फलम वेर कर्त कर्म कंप्रदा विभक्त संप्रदा चतुर्थ विभक्ति अपाधाने पंचम विभक्ति आधारमु सप्तम विभक्ति मैं षि षल షష్ఠీ ఆసక్తి ఫలం అండి ప్రథమాసక్తి ఏమిటి కర్త చేయువాడు ద్వితీయ ఆసక్తి ఏమిటి చేస్తున్నాడు అంటే ఏదో చేస్తాడు కదా కొండో మరొక చేయాలి కదా అది కర్మ కర్మ అంటే క్రియే ఆబ్జెక్ట్ అనమాట దేంతో చేస్తున్నాడు కరణం దేని చేస్తున్నాడు సంప్రదానం దేని నుండి చేస్తున్నాడు కొండ చేస్తున్నాడంటే దేని నుండి చేస్తున్నాడు మట్టి నుండి చేస్తున్నాడు అపాదానం ఎక్కడ చేస్తున్నాడు చక్రమే పెట్టి చేస్తున్నాడు ఆధారం ఇదన్నీ కారకాలం ఏం చేస్తున్నాడో దాది క్రియ దేని ఫలం దే ఏ ఫలాన్ని నాశించి చేస్తున్నాడో అది ఫలం సో మీకు ఆరు విభక్తులు ప్లస్ ఐదువి ఆరు ప్లస్ ఒకటి ఫలం షష్ఠి విభక్తి ఈ మిగతా ఆరు విభక్తులకి కారకములు అంటారు విభక్తి కారకం కాదు ఫలం అది ఫల విభక్తి సో ఈ ఏడు విభక్తులు ఏడు భిన్న భిన్నాలా లేదా ఒకటేనా ఒకటేలా కర్తే కర్మ అయిపోతాడా కర్మ కర్ణం అయిపోతుందా కరణం అపాదానం అయిపోతుందా ఏం మాట్లాడుతారు మీరు ఇదేనా పాఠం చెప్పే పద్ధతి ఒకటెలా అవుతుంది ఎవరినైనా అడిగి చూడండి ఇవన్నీ ఒకటో అడిగి చూడండి ఎవరినైనా అడిగి చూడండి మీకు ఎలా కనపడుతుంది అన్నీ ఒకలాగే కనబడుతున్నాయా వేరువేరుగా కనబడుతున్నాయా అగ్నిహోత్రమును పక్కన నిలబడి ఆ చేతిలో చురుక్కు పట్టుకుని హోమద్రవ్యం చేతిలో పట్టుకుని ఉన్నాడు ఇవన్నీ ఒకలాగే కనబడుతున్నాయా వేరువేరుగా కనబడుతున్నాయా మీకు నీకు ఎలా కనపడుతున్నాయో చెప్పండి వేరువేరుగా కనపడుతున్నాయి మరి ఒక్కటంటే అని మాట్లాడతాడు కాబట్టి వాడికి దర్శనమిచ్చే భేదము ప్రమాణ బుద్ధ్యాగృహ్యమా అది సత్యమనే బుద్ధితో స్వీకరిస్తుంది వాడిని ఒక్కటే మాట్లాడగాలి మరి శ్రీకృష్ణుడి గీతలో బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్రం బ్రహ్మనాహుతం బ్రహ్మయమతైన గంతవ్యం అని చెప్పాడు అలా ఇందుకు చెప్పాడు మరి ఇవన్నీ ఏకంపాఠం అన్నట్టుగా చెప్తున్నాడు కదా ఆయన ఇవన్నీ బ్రహ్మే అన్నట్టుగా చెప్తున్నాడు కదా మరి ఇవన్నీ వేరు వేరుగా కనపడుతుంటే అవన్నీ ఒక్కటేందుకు చెప్పాడు ఆ స్వాదానికి అన్ని ఒక్కటని అర్థం కాదు ఇంకేదో అర్థం నేను తర్వాత నీకు అవకాశంగా చెప్తాను ఏ అన్నీ వేరు వేరే అని వీడలా వాడు అజ్ఞానం అజ్ఞానం యొక్క లక్షణ వాడు ఎందుకంటే అజ్ఞానం ఏమనుకుంటాడంటే నాకు తెలుసు అనుకుంటూ ఉంటాడు నాకు కనపడే క్రియాకారక ఫల సత్యము అని వాడు ప్రమాణ బుద్ధితో స్వీకరిస్తాడు ప్రమాణ బుద్ధి అంటే సత్యత్వ అది సత్యమనే బుద్ధితో స్వీకరిస్తాడు అదే అజ్ఞానం ఆ జ్ఞానం ఉన్నప్పుడే కర్మ హేతుత్వం ప్రతిపద్యతే వాడు కర్మకి ఆ జ్ఞానమే హేతు అవుతుంది చాలా విన్నానికి కటుగా ఉన్నా సత్యము ఎలాగంటే वीडियो कर्म चेयर मुझे तुम्हें कर्त भावाले अंत तो सरपड़ भोक्तन अथमाभक्तिषीभक्ति वीडियो षष्ठभक्ति फलम कदा प्रथमाभ्यक्ति कर्त भोक्त क्रिया वल्ल कर्ता भोक्त संयोग कर्त की फल तो संयोग क्रिया आ क्रिया चेस्ट आ फलाटीदे साधना कावाली వాటిని సమకూర్చుకోవాలి అని ఈ భేద బుద్ధిలో ఉన్నవాడే వాడు కర్మకి యోగ్యుడవుతాడు కాబట్టి ఆ విధంగా ఈ భేదమే కనుక అజ్ఞానమైతే మనం ఏం చెప్పాల్సి ఉంటుందంటే అజ్ఞానమే కర్మకు హేతువు అని చెప్పాలి అంచేతనే శ్రీకృష్ణుడు చాలా చోట్ల శంకరుడు కామ కర్మ లక్షణ సంసారీడి సుఖదుఖాల్లో జన్మ మరణాల్లో ప్రవహిస్తూ ఉంటాడు కారణం ఏమిటంటే వీడి సంసారంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు కారణం ఏంటంటే అవిద్య అవిద్య వల్ల కామ అంటే భోక్త కర్మ అంటే కర్తము అజ్ఞానం వల్ల భోగాసక్తి భోగాసక్తి వల్ల కర్మాసక్తి భోగాసక్తి లేకపోతే కర్మాసక్తి ఉండదు ఇది సంసారం ఇదంతా అజ్ఞాన అవస్థ ఇది అజ్ఞానము అని తెలుసుకున్నవారు హీఆర్ టేకిన్ ది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ నాలెడ్జ్ అయితే జనాల్ని వాళ్ళ దారిని వాళ్ళని వదిలేస్తే ఈ ఫస్ట్ స్టెప్ తీసుకుని వాళ్ళు ఎవరో తీసుకుంటారు వాళ్ళకి ఆ స్పిరిట్ ఎప్పుడో ఎప్పుడో వాళ్ళు తీసుకుంటారు కానీ కొంతమంది ఏం చేస్తారంటే నీ అజ్ఞానమే సత్యమని ప్రమోట్ చేస్తూ ఉంటారు అజ్ఞానాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు అంటే అర్థం ఏంటంటే ఈ ఫస్ట్ స్టెప్ కూడా తీసుకోకుండా వాళ్ళు అడ్డుపడిపోతూ ఉంటారు వీడి బుద్ధిలో శేను ఉంటే మరి అలాగే ఉంటారు దట్ ఈస్ హోల్ కేసు కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి ఈ కర్మ కర్మ అన్నదే అజ్ఞాన కామన వల్ల వచ్చిందా లేదా చూసుకోండి కర్మ కామన వల్ల వచ్చిందా లేదా వచ్చింది స్పష్టం అవుతూ ఉంటుంది కామనని కర్మ చేస్తాడు వీడు ఈ కామన అజ్ఞానం వల్ల వచ్చింది వీడు తెలుసుకుంటే హీస్ లైఫ్ స్టార్ట్స్ టేకింగ్ ద టర్న్ ఇన్ ది రైట్ డైరెక్షన్ అది మార్పు తర్వాత నా అప్రమాణ బుద్ధి గృహ్యమానా కర్మ హేతుోపత్తి సపోజ్ వీడు క్రియాకారక ఫలభేదం ఏదైతే ఉందో అది అప్రమాణ బుద్ధి అదృశ్యమానయా అది అప్రమాణము అని వీడు స్వీకరించాడనుకోండి తెలుసుకున్నాడు అనుకోండి అప్రమాణము అంటే అసత్యము అని తెలుసుకున్నాడు ఒక ఆయన ఉన్నాడు ఏమండి నేనేవో కర్మలన్నీ చేశాను కానీ నాకిప్పుడు ఏమనిపిస్తోందంటే కర్త ఫలము కర్తృత్వము భోక్తృత్వము అనేటువంటి ఈ పరిస్థితి నాకు ఇది నచ్చుబాటు కావటం లేదు నేను ఎక్కడో విన్నాను ఎవడో మహాత్ముని చెప్తుంటే విన్నాను కర్తృత్వ భోక్తృత్వ ఆత్మకి కర్తృత్వ భోక్తృత్వము లేవని విన్నాను నేను ఈ ఆత్మకర్త అనేటువంటి మాట నాకు ప్రమాణం అనిపించట్లేదు ఏం చేయాలి అని అప్పుడు వాడికి ఏం చెప్తారు ఇంత దాకా నువ్వు చేసిన యజ్ఞాలు కాకుండా కొత్త యజ్ఞం చే చెప్తారా చెప్పారు అలా అడిగాడు అనుకోండి వాడికి ఏం చెప్తారు వివేక చూడమని చదువుకోవాలి చెప్తారు ఎక్కడ చదువుకోకుంటారు వివేక చూడమని అంటే ఫలానా మహాత్ములు ఉన్నారు వాళ్ళ దగ్గర చదువుకోవాలి వీడు వివేక చూడమని చదువుకుంటాడు చదువుకుని ఆ తర్వాత వాడికి ఇంకో యజ్ఞం చేద్దామనిపిస్తుందా సన్యాసం తీసుకుందాం అనిపిస్తుంది సన్యాసం తీసుకుందాం సన్యాసం తీసుకుంటాం అటువంటి మహాత్ముని నేను ఈ మధ్యని వెదవాడిలో ఆయన ఆయన నిత్యాగ్నిహోత్రి మొన్న ఎప్పుడో చెప్పాను మీకు అగ్నిష్టోమం చేశాడు నేను అన్ని యాగాలు చేశాడు నేను అడగను మొన్నే చెప్పారా ఏమే యాగాలు చేశారని మహాత్మా మీరు సన్యాసం తీసుకున్నారంటే మహానందంగా ఉంది అని నేను అడిగాను అంటే ఆయనతో ఇల్లు వదిలిపెట్టేది నా ఆనందం కాదు ఆ ఆ జ్ఞానముందు ఆయనకున్నటువంటి పిపాస్తి చూసి నేను ఆయన్ని ప్రశంసించాను నన్ను ఆయన ప్రశంసించు కుర నువ్వు నా ముందు నా కళ ముందు నువ్వు ఇప్పుడు ఎలా కనబడుతున్నావు అంటే నీకంటే నేను ఆలస్యంగా చూసుకున్న నేను సిగ్గుపడుతున్నాను అంటే గొప్ప ఆయనతో నన్ను ప్రశంసించారు ఇద్దరు పరస్పర ప్రశంసలు తర్వాత నేను అడిగాను ఏమిటి సదాచారాలు అడిగితే అప్పుడు ఆయన చెప్పారు అజృష్టమం చేశారు ఆయన ఆ తర్వాత మహాగ్ని చయనము అంటారు చేయిలు గారు అంటారు ఆయన చేయిలు గారే చయనం పేరు పెట్టుకున్న చేయులు కాదు నిజంగా చేయిలు తర్వాత వాజపేయని చేశారు ఆయన వాజపేయ వాజపేయి పెట్టుకున్న పేరు కాదు వాజపేయి తర్వాత ఆప్తర్యామో అని ఇంకో యాగం చేశారు అతిరాత్రమో అని అచ్చి ఇరవై రోజుల యాగం అచ్చి చేశారు అల్టిమేట్ పౌండరికం కూడా చేశానని చెప్పారు మరి ఇన్ని చేసిన తర్వాత మీకు సన్యాసం ఎందుకు తీసుకోవాలనిపించింది అని అడిగారు అంటే ఆ ఆత్మ ఎందుకు కర్తృత్వ భోక్తృత్వాలు కల్పితాడేమో అని అనిపించిందండి నాకు అసూ రామగురు అలా చెప్తూ ఉండేవారు ఆత్మ కర్త భోక్త సరికాదేమో అని అనిపించింది అని అన్నారు ఆయన ఇన్ని యజ్ఞాలు చేసిన తర్వాత అనిపించిందా మీకు ఆ అంటే మరి అలాగే అనిపించిందండి అంతకుముందు నేను కర్తలను అనుకుంటూ ఉండేవాడిని మీ చేయమంటే చేసేవాడిని దాంట్లో ఒక పట్టుదల ఉండేది ఒక ఆగ్రహం ఉండేది చేసేవాడిని ఇప్పుడు ఆ కర్తభోక్తా అన్నది సత్యం కార్యమో అనిపించింది దాని మీద ఇంకొంచెం ముందుకు వెళ్లి విచారం చేశాను చేస్తే కర్తృత్వ భోక్తృత్వాల కాదనిపించింది సరే పెద్ద వయస్సు కూడా వచ్చింది అనుమతి తీసుకుని సన్యాసం తీసుకున్నాను ఇప్పుడు వేదాంత ప్రవచనం చేస్తూ నన్ను రమ్మని ఆహ్వానం చేశారు సరే నేను వెళ్ళలేదనుకోండి కాబట్టి ఒకసారి అప్రమాణ బుద్ధ గృహ్యమానాయా నా కర్మహేతుోపత్తి ఈ భోగ ఈ భోక్తృత్వము కర్తృత్వము అప్రమాణము అలా అనిపిస్తాయి కానీ సత్యం కావల్వి ఈ స్వర్గాదులు ఉన్నాయే క్యా స్వర్గ స్వర్గం ఈ స్వర్గం గురించి ఏడో అధ్యాయంలో మీమాంస ఉంది ఈ చాంద్రోజం ఏడో అధ్యాయ భాష్యంలో ఎక్కడా లేని మీమాంస అక్కడ ఉన్నట్టు గుర్తున్నారు ఆయన స్వర్గం అంటే మొదలు పెట్టి ఏదో మీమాంస చేశారా అని ఒక గుర్తుంది అది చూస్తే దొరుకుతుంది సో అలాగంటే ఒక విచారంలో పడ్డాడంటే ఏమిటి స్వర్గం సో పరోపకారం కోసం కర్మలు చేయడం మానేసి స్వార్థం కోసం ఎందుకు కర్మలు చేయాలి కర్మఫలాన్ని స్వార్థం వైపు అహంకారం వైపు ఎందుకు ఆకర్షించాలి కర్మఫలాన్ని సమాజానికి మనం అప్పచెప్పటి ఈశ్వరారాధన అది ఇంకా బెటరేమో అని ఈ విధంగా నిష్కామ కర్మయోగము తర్వాత ఆత్మ కర్తా భోక్తాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే వారి ఇంకా కొత్త కొత్త కామ్యకర్మలు చేస్తాడండి చేయడు ఎందుకంటే ఆ కర్మహేతువ ఉపపత్తి నా వారికి తెలుసున్న జ్ఞానము అది కర్మహేతువు కాదే కర్మ సన్యాస హేతు అవుతుంది తప్పిస్తే కర్మహేతువు కాదు ఈ ప్రసంగం యొక్క అభిప్రాయం ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోమనే అభిప్రాయం మీరు చేస్తున్న సంధ్యావందనాది కర్మల్ని మానేయమనే అభిప్రాయం కాదు మీరు చేసేది చేయండి కానీ ఆత్మస్వరూపంలో కర్తభోక్త లేదు అని తెలుసుకోవాలి తర్వాత మళ్ళీ నేను ఆయనటి అపాల చెట్టికే బాగుంటాడు వైషుడ్ ఐబి నేను శాస్త్రం చెప్తే మళ్ళీ అపాలజేందుకంటే ఏదో మళ్ళీ అందరినీ కలుపుకోవాలనే అవసరం నా అవిద్యా మాత్రమిదం సర్వం నిషేవ ఇతి శంకరులు కర్మకి ఎసరు పెట్టాడంటే కర్తృత్వానికి ఎసరు పెట్టినట్టు అవుతుంది అంత పెద్ద రాగదు కర్మలను విధించే కర్మకాండ భాగానికి కూడా ఎసరు పెట్టినట్టే అవుతుంది అంతే కదండి ఆయన అలా ఎసరు పెడుతూనే ఉంటారు ఆయనే మోమాట ఇప్పుడు ఆయన అడుగుతున్నారు చూడండి మొగడున్నాడు వేదము ప్రమాణము అంటే కర్మకాండ వేదములోని కర్మకాండ ప్రమాణము అంటే వేదం కనుక మనకి ఏదైనా ఒక కర్మని విధిస్తే అది మనం చేసుకుంటే మనకి శ్రేయస్సు కలుగుతుంది ప్రమాణం అంటే అదే అర్థం కాబట్టి వేదము ఈ కర్మని చేయమంది మమ చోదితం ఏదో స్నానం చేయమని ఏదో చేయమంది మమచోదితం కాబట్టి విధించింది చేయమని కాబట్టి కర్తవ్యం నేను కర్మని చేసుకోవాలి నాకు చేయటం నా విధి అని అనుకుని ఇది అలా భావన చేసి కర్త కర్మని ప్రవర్త కర్త చేసేవాడు కర్మలో ప్రవర్తిస్తాడు పుష్కల స్నానమే ఎగ్జాంపుల్ తీసుకోండి స్నానం చేసేవాడిని నేను కర్త వీడు స్నానం చేస్తోందనుకుంటాడండి నేను దేహ సాక్షిని స్నానం దేహం చేస్తోంది అనుకుంటాడు అలా అనుకుంటే ఇంకా వాడు జ్ఞానైపోతాడు స్నానం చేసేవాడిని నేను దేహంతో అధ్యాస చెంది పుష్కర స్నానం చేస్తే పుణ్యం వస్తుంది ఆ పుణ్యం నాకు కావాలి పుష్కర స్నానం చేస్తే పుణ్యం వస్తుందని యశ్యూరెన్స్ ఏముందంటే యశ్యూరెన్స్ ఏమి అక్కర్లేదు అలా శాస్త్రం అని అది నాకు నమ్మకం ఐ బిలీవ్ ఇన్ ఏ అని వీడు అనుకుని వెళ్లి స్నానం చేసి వస్తాడా లేకపోతే ఇదంతా అజ్ఞానము అవిద్య మాత్రం ఇదం సర్వం దేహం స్నానం చేస్తే ఆత్మ అవడం ఏంటంటే ఎవరు చెప్పారండి సో స్నానం చేసి దేహం ఆత్మశుద్ధం అవుతుందంటాం ఇది ఎలా ఉందంటే ఏదో స్వామి చెప్తుంది డోంట్ వర్క్ అది ఇలాగనమాట ఆత్మ ఎందు శుద్ధ అనవసరం అసలు ఆత్మ నిత్యశుద్ధం నిత్యశుద్ధమైన ఆత్మకి శుద్ధిని సంపాదించడం కోసం దేహాన్ని నదిలో ఉంచుతావా ఏమండి ఈ అజ్ఞానం అవిద్య మాత్రం సర్వం నిషేవ ఇది రాత్రి వంటిది అని అణుక్కుని వెళ్లి స్నానం చేసి వస్తాడండి చేసేవాడు అదే వాక్యం కాబట్టి అక్కడ మళ్ళీ చూడండి ప్రమాణభూతమైన భేదము నాకు విధించింది నేను ఈ కర్మని చేసుకోవాలి నేను కర్తని అణుక్కుని కర్మలో ప్రవర్తిస్తాడే గాని ఇదంతా అజ్ఞానం ఈ భేదం జ్ఞానం అంతా ఈశ్వరుడే అంతా ఆత్మయే ఈ భేదబుద్ధి నిశ వంటిది అనుకుని వేణి కర్మ చేసొస్తాడా నా కర్మ అని ప్రవర్తక కాబట్టి ఇప్పుడు మీకు ఏమిటి ఇక్కడ ప్రపోజల్ ఏమిటంటే అజ్ఞానము కర్మ మనిషిని ప్రవర్తిల్లజేయుము ఈ మాట విని కర్మ మీమాంసకులకి వాడిని అలా పట్టేసుకుని ఒళ్ళంత కాలం రాసేస్తే ఎలా ఉంటుందో అలా అలా ఉంటుంది ఈ వాక్యాలు నిజంగానండి ఎలా ఉంటాయి ఈ అప్పుడప్పుడు అనకృష్ణ ఎందుకు శంకరాచార్యులు ఇంత పరుషంగా మాట్లాడేస్తున్నారు ఎందుకు అనకృష్ణ నేను అడిగేవాడిని మా నాయనగారిని అడిగేవాడిని ఎందుకంటే ఇంత పరుషంగా మాట్లాడుతున్నారంటే అదే సత్యం చెప్పేప్పుడు అది పరుషం అదేమో అలాగా దానికి లేబుల్స్ వేయకు తెలుసుకుంటే తెలుసుకుని అయితే పో కలపలు చేసుకోపో అని చెప్పారు అంతేకాదు లేబుల్స్ వేయకు దానికి పరుషం అని ఇది సత్యం పరుషంగా నీకు వినపడిందంటే నీ సంస్కారం బాగోలేదు కాబట్టి నీకు అలా వినపడింది సత్యం సత్యం అంటే ఏమి మోహమాటం లేకుండా చెప్తున్నారు అంచేతనే కర్మభాగంలోకి వెళ్లి ఇలాంటి పాఠం చెప్పబోతుంది తర్వాత ఎస్య పునః నిషేవ అవిద్యామాత్రమిదం సర్వం భేదజాతమితి జ్ఞానం ఒక వ్యక్తి ఉన్నాడు ఇంకా వాక్యం పూర్తి కాలేదు తర్వాత పూర్తి చెప్తాం ఎస్య పునః ఏ వ్యక్తికైతే పునః అంటే తూ వంటిది అంది అదర్ హ్యాండ్ అని అర్థం ఎవరికైతే ఇలా ఇలాగ అనుకుంటున్నాడు నిషేవ అవిద్యా మాత్రమిదం సర్వం భేదజాతం నేను వేరే ఉన్నాను నది వేరే ఉంది స్వర్గం వేరే ఉంది ఈ నేను దేహం కర్తని దేహాన్ని ఈ దేహాన్నైనా నేను ఈ నదిలో మునక ఆ స్వర్గానికి పోతాను అని ఈ భేదజాతం అంతా కూడా ఇది అజ్ఞానం इजी ज्ञानम इधविदे ज्ञानम वाड़ ज्ञानम अट्ठान यमन उवतम तर आत्मज्ञक सन्यासे अ प्रवृत् अति आत्म्ञा की సర్వకర్మ సన్యాసమునందు మాత్రమే యోగ్యత ఉండు అంతేగాని కర్మయందు యోగ్యత ఉండదు కర్మ యోగ్యత లేదన్నారు ఇప్పుడు ఇది ఎలాంటిదంటే ఇది నేను దృష్టాంతం చెప్తా బీఎస్సీ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఉద్యోగానికి బీఎస్సీ పాస్ ల్యాబ్ టెక్నీషియన్ బిఎస్సీ ఫస్ట్ క్లాస్ ఈజ్ ది క్వాలిఫికేషన్ అని కింద ఏమన్నా సరంటే ఎంఎస్సీ వాళ్ళు పిహెచ్డి వాళ్ళు అప్లై చేయవద్దు అని రాశారు రాస్తే ఒక ఎంఎస్సీ అతను ఉన్నాడు నేను ఎరుగుతున్నాను అతను అతను అప్లై చేశాడు నేను చెప్పాను నువ్వు అప్లై చేయక సత్యంగా బతకడానికి అలవాటు చేయబోయ్ ఇంకో ఉద్యోగం చూసుకో అసత్యంతో ఉద్యోగాన్ని సంపాదిస్తాననే అసలు అప్రోచ్ తప్పు అటువంటి షార్ట్ టర్మ్ బెనిఫిట్లు వద్దు కొంచెం క్షమపడు ఆగు నీకు మంచి ఉద్యోగం వస్తుంది ఇంకో ఉద్యోగం వచ్చింది నిజానికి అంతకంటే జీతం ఎక్కువ ఇస్తున్నారని ఎంఎస్సి సర్టిఫికెట్ దాచిపెట్టి దాచిపెట్టామంటే ఎంఎస్సీ ఏమి రాయలేదంతే రాయకుండగా ఆ రెండేళ్లు ఏం చేశాడో అకౌంట్ చూపించాలి ఆ అకౌంట్ లో ఎక్కడో ఏదో రాసి అబద్దం రాసి అయితే ఎంఎస్సీ చదివిన టైంకి వాళ్ళు అకౌంట్ అడుగుతారు ఏ ఏడాది నుంచి ఏడాది ఏం చేశావని సో అబద్దం చెప్పి ఇంటర్వ్యూ వెళ్ళాడు ఇంటర్వ్యూ బాగా ఎందుకంటే బీఎస్సీ ప్రశ్నలు అడిగారు వింజిన్ నుంచి ఫినాల్ ఎలా చేస్తావు అనేది తక్కువని చెప్పాడు ఎంఎస్సీలో చదివాడు కదా మీరు వాళ్ళు ఎవరు ఎక్కువ చదివాడు కదా సెలెక్ట్ అయ్యాడు ఉద్యోగంలో చేరాడు ఉద్యోగంలో చేరి కొన్నుకోసా ఆరు మాసాలు ఉద్యోగం చేసి ఎవరి దగ్గర కోసాడు ఏమని నువ్వు పెద్ద ఎంఎస్సీ అని నువ్వు నా దగ్గర పెద్ద వేషాలు వేయ నేను మాత్రం ఎంఎస్సీ నేను అని ఎవరు ఎదో వాళ్ళు అంటే ఆయన విను ఊరుకుని కాబట్టి టెక్నీషియన్ గా బీఎస్సీ వల్ల ఏమంటే మీరు ఎంఎస్సీ వల్ల ఇచ్చారు ఏంటంటే పై అధికారిని అడిగారు పై అధికారి పెన్సాన డిపార్ట్మెంట్ అడిగారు కాబట్టి టెక్నీషియన్ ఎంఎస్సీ వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని ఎందుకు చేశారని కాదు మేము బీఎస్సీ వాళ్ళం కాదు మీరు ఎంఎస్ సీటా అని ఇన్వెస్టిగేట్ చేసి డిస్మిస్ చేజిబుల్ ఫర్ ద జాబ్ ఆత్మజ్ఞానికి కర్మాధికారము లేదు ఆత్మజ్ఞానికి కర్మ అయిన యోగ్యత లేదన్నాడంత అలాగే చెప్పారు ఎందుకంటే కర్మ చేయాలంటే వాడు అజ్ఞానం అయి ఉండాలయా భేద దృష్టి ఉండాలి నీకు భేద ఉందా లేదు నీకు నేను దృష్టాంతం చెప్పాను కదా దర్శన దృష్టాంతం కదా పుష్కర స్నానం చేస్తూ నాకు ఇలా అనిపించింది జలము ఆపహ ఈశ్వరుడిది ఇది కృష్ణ ఏమిటి గోదావరి ఏటి గంగ ఏమిటి మిస్సిపి ఏమిటి సర్వము నేను నైలు నది చూశా నైలు నది చూస్తే నాకు స్నానం చేయబద్ధేసింది దాంట్లో అయితే స్నానం చేయడానికి సందర్భం లేక నెత్తిని నీళ్లు తెలుపుకున్నా సో ఆ విధంగా సర్వమునందు ఒక పవిత్ర భావం నది అంటే పవిత్రం అనుకున్నప్పుడు ఇంక ఈ నది ఏమిటి ఆ నది ఏమిటి అన్ని ఒకటే నువ్వు ఈ టైంలో ఇక్కడ చేయ ఆ టైంలో అక్కడ చేయని విధించదు శాస్త్రం విధించదు అది అధికారం ఉండదంటే భేద దృష్టి ఉండాలి వాడికి అప్పుడే అధికారం అది సమాచారం భేద దృష్టి ఉండాలి భేదదృష్టి ఉండడం అంటే అజ్ఞానం ఉండడం అని అర్థం కాబట్టి ఆత్మజ్ఞానికి సర్వకర్మ సన్యా కాబట్టి సన్యాసం అంటే అది అది సన్యాస సన్యాసం అంటే విడిచిపెట్టడం కాదు భార్యని పిల్లల్ని విడిచిపెట్టడం కాదు సన్యాసం అంటే భార్యని పిల్లల్ని విడిచిపెట్టేసి పూల వాళ్ళందరినీ పోగేసి హోమాలు చేస్తుంటే అది సన్యాసం అనిపించకూడదు నువ్వు హోమం చేయడానికి నీకు అర్హం లేదు బాధ్యను విడిచిపెట్టేసిన తర్వాత భార్యతో కలిసి హోమం చేయాలి కానీ బాధ్యను విడిచిపెట్టి హోమాలు చేయడం ఏంటండి టీవీ కెమెరాల కోసం హోమాలు చేయడం తప్పది అపత్తిని వాడి హోమార్హత లేకుండా అయిపోతుంది కాబట్టి హోమం చేయాలనుకుంటే నువ్వు గృహస్ గృహస్థగానే ఉండాలి ఒక ఒక స్వామి ఉన్నారు నాతో నేను అడగలేదు నేనేం మాట్లాడకున్నా మూసి కూరుకున్నాను ఏదో యజ్ఞం చేసుకుంటే నేను ఊరుకున్నాను నేను ఒక్క పది సంవత్సరాల యజ్ఞాలవి చేయాలనుకున్నానని చెప్పారు మరి పది సంవత్సరాలు యంగ్ మ్యాన్ పది సంవత్సరాల యజ్ఞాలవి చేతడివి వివాహం చేసుకోవాల్సింది పోయి సన్యాసం చేసుకోవడం ఏమిటి తప్పు కాబట్టి సర్వకర్మ సన్యాసం ముందే వాడిగా కారము న ప్రవృత్తం ప్రవృత్తంటే కర్మ కర్మ ఎందుకు వాడికి అధికారం లేదు అధికారం అంటే యోగ్యత యోగ్యత లేదు జైలుకుండి యోగ్యత అనుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు రమ్మీ పేకాట ఆడుతున్నారు హండ్రెడ్ రూపీస్ కౌంట్ చప్పును ఆడుతున్నారు వీటి జైబులో పది రూపాయలు వేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళాడు వెళ్ళి నేను కూడా జాయిన్ అవుతానంటే నీకు అధికారం లేదా అవతల పోమంటారు కాదు పేకాట్ అజ్ఞానం అంటే అజ్ఞానమో జ్ఞానం నువ్వు అవలబు బయటకు వీడికి అధికారం లేదంటే అది వెళ్ళి లక్ష రూపాయలు వేసుకు వెళ్తాడు వీడికేమో కౌంటర్ ఆట చేత కాదు లక్ష రూపాయలన్న పెట్టుకోవడం డై ఓంట్ యాక్సెప్ట్ ఇందులో అజ్ఞానమో జ్ఞానమో దానికి అది ఆ లక్షణం ఉండాలి కాబట్టి కర్మకి వాడు కర్తాభోక్త అయి ఉండాలి కర్తాభోక్త అంటే అజ్ఞానం అయి ఉండాలి అని కాబట్టి సర్వకర్మ సన్యాసము నుండి కేవలము ఆత్మజ్ఞానములకు మాత్రమే అర్హత తర్శయ్యుద్ధయస్తాత్మాన ఇదిష్టాయా అను అధికార రాష్ట్రకారులు విభక్తి దగ్గర తేడా చేరు మనమే పొరపాటు పడుతూ ఉంటాయి తథాచ దర్శిష్యతే అధికారం మరి వారికి కర్మ ఎందు అధికారం లేకపోతే యోగ్యత లేకపోతే మరి దేని యోగ్యత అంటే జ్ఞాననిష్ట ఎందు ఆ ఎరుకలో ఉండు ఆ సత్ ఉనికి యొక్క ఎరుకలో ఉండవయా అని చెప్పారు అంటే జ్ఞాననిష్టలో అధికారం ఉంది అటువంటి యోగ్యత ఉన్నవాళ్ళు తగుంటారు నేను ఒక వ్యక్తిని ఎదురు ఎదురుగుతున్నటువంటి యోగ్యత ఉన్న వ్యక్తి ఒక స్త్రీ సో ఫ్లారిడాలో ఉందా అమ్మ నన్ను అడిగారు స్వామీజీ మీరు వెళ్ళిపోతున్నారు కదా నన్ను ఏం చేయమంటారు అడిగారు జస్ట్ బి అని చెప్పాను జస్ట్ బి బి జస్ట్ బి ఈజ్ నాట్ ఈజీ చాలా కఠినమైన విషయం ప్రధానంగా ఉంటే మాత్రమే జస్ట్ బి కుదురుతుంది ఎరుకలో ఉండంతే బి ఇన్ దట్ అండర్స్టాండ్ బి ఇన్ దట్ నాలెడ్జ్ బి ఇన్ దట్ నోయింగ్ బీ ది నోయింగ్నెస్ అంటే అలా కాదు మీరు లేనప్పుడు ఏం చేయమంటారు బీది నోయింగ్నెస్ అంటే ఇంక నేను చేయమని చెప్పేది ఏమన్నా ఎందుకని బికాజ్ ఐ నో ది పెర్సన్స్ లెవెల్ ఐ నో అలా ఆ లెవెల్ లేదనుకోండి మీరు రోజు సుందరకాండ ఒక సర్గ మీరు పారాయణ చేసుకోండి లేకపోతే విష్ణు సహస్రం పారాయణ చేసుకోండి తక్కువ ఉన్న అభిప్రాయం కాదు ఆ స్థానం స్థానం దానికి కాబట్టి సో తద్బుద్ధయస్తాత్మానస్తాస్త అని ఓ శ్లోకం ఉంటుంది గచ్చని చెప్పను రావృత్తి అని ఆ విధంగా ఉంది సో ఏం చేయాలి వాళ్ళు ఏమాలోచించాలి తత్తును ఆలోచించాలి దేని స్వరూప దేనియందు విలీనమై ఉండాలి తత్తులో విలీనమై ఉండాలి దేనియందు పట్టుదల నిష్ఠని కలిగి ఉండాలి తత్తులో నిష్టని కలిగి ఉండాలి ఏదే సర్వలక్ష్యంగా కలిగి ఉండాలి తత్తు సర్వలక్ష్యంగా కలిగి ఉండాలి వాడు ఏం కర్మ చేస్తాడండే కర్మ చేయాలంటే ఇలా ఉంటే ఇంత ఏకాగ్రత ఉంటే కర్మ చేయడం కుదురుతుందా కాబట్టి ఆ నాలుగు పదాలు వేశారు ఇంటర్ రిలేటెడ్ అవి తద్బుద్ది తద్ష్ట తత్పరాయణత ఇలా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అన్ని పదాలు ఎందుకు వేశారంటే వాడికి జ్ఞాననిష్ట తప్ప ఆ ఉనికి యొక్క ఎరుక తప్ప ఇంక ఏమి లేదు వాడికి అలాంటి యోగ్యత వాడికి ఉన్నది श्लोकल् चूपू तरवा तीवर्तक प्रमा प्रवृत्पत्ति चेत ना अल्ली पूर्वपक्ष चूं జ్ఞాననిష్టయందు ఉండాలి అని చెప్పారు జ్ఞాననిష్టయందు ఉండాలి అని విధించేటువంటి శాస్త్రం ఉండాలా అక్కర్లేదా విధించే శాస్త్రం ఉండాలి విధి జ్ఞాననిష్టయందు ఉండుము అని అని ఇంజంక్షన్ విధించటువంటి ఇంజంక్షన్ ఇట్ హ్యాస్ టు బి ఎంజాయిండ్ సో ఆ విధమైనటువంటి ఒక విధి నియోగించాలి ఈ పన్ను చెయ్యి అని నియోగిస్తే వాడు చేస్తారు శాస్త్రాన్ని నియోగిస్తుంది సో ఆ విధంగా నియోగించేటువంటి శాస్త్రం ఉండాలా అక్కర్లేదా ఉండాలనే చెప్పాలి అయితే జ్ఞాననిష్టలో ఉండూ అని శాస్త్రము నియోగించింది అని చెప్పాలి అంటే మళ్లీ విధి అయింది మళ్ళీ ప్రవృత్తి అయింది మళ్లీ కర్మే అయింది నువ్వు కర్మ నుంచి బయటపడ్డట్లేమైంది అని పూర్వక్షం దాని సిద్ధాంతం స్వాత్మ నా అది నీ నీ అబ్జెక్షన్ సరికాదు సో ఎందుకంటే स्वाम विषयत्वा अभी संग्रहवाक्यं आत्मज्ञाष्ठ उपे आत्मज्ञाष्ठ अने तन स्वरूपा की चंदन कब्जों निबड़े का संग्रहवाक्यम संग्रहवाक्य चूस वी पूर्ति अवगाहन राको అంచేతనే వివరిస్తాను మిగిలిన రెండు వాక్యాల్లో దాన్ని వివరిస్తాను ఇప్పుడు చూడండి కర్మకి జ్ఞానానికి తేడా ఉంది కర్మలో మీకు విక్షేపం ఉంటుంది అంటే యు త్రో యువర్ సెల్ఫ్ అవుట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఎలాగా నేను కర్తను అని మొదలయ్యారు నేను మొదలయ్యారు కాబట్టి నేను క్రియను చెయ్యాలి అంటే ఇప్పుడు క్రియను చెయ్యాలి అంటే నేను నేనుగా నా లోపలే ఉండిపోతే క్రియను చేయడం అక్కడ కుదురుతుంది so but i have to throw myself out into the world which is different from me kadanne world kuda nene endi vadi gnana ayipothadu vadi karmaadhikara undadu kabatti nannu nenu na nundi dooranga bahyalo ki teesipovali kriya loki nannu nenu paarayskovali inga pote kriya ni siddhipa cheyalante karakalu kavali kabatti karma sampradhanam apadanam ivanni sampadinchali you have to throw yourself in various directions pushpanjatro discole ante you have to push, push throw yourself on to the flower then you have to offer that flower to the god you have to throw yourself on to the altar bhavanatmakanga meeru pushpam vaipo cheyi chaptharu ante bhavanatmakanga meeru pushpam meeda prasarincharu meeru aa pushpam teesukuni malli vigraham meedhi meeru prasarincharu సో ఈ రకమైన నిరంతరమైన విక్షేపము కర్మ యొక్క లక్షణం ఇలాగ నన్ను కర్మ చేపిన ఆ శాస్త్రం చెప్పింది అని ఆ శాస్త్రానికి నియోజ్యుడు మీరు ఆత్మజ్ఞానం పరిస్థితి ఎలా ఉండదు ఆత్మజ్ఞానం పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను నా చేతను నాయందు నాతో నాలో నిలిచి ఉండుత అలా ఉంటుంది ఆత్మజ్ఞానం ఇక్కడ విక్షేపమే ఉండదు కాబట్టి దీన్ని కూడా ప్రవృత్తి అని నువ్వు వర్ణించటం తప్పు ఇది ప్రవృత్తి కాదు ఇది ఇది నివృత్తి ఇట్ ఈస్ ది ఇట్ ఈస్ ది అపోజిట్ ఆఫ్ డూయింగ్ కర్మ కాబట్టి కర్మ దగ్గర ఏ రకమైనటువంటి వ్యవస్థ ఉన్నదో ఇది కర్త వేరే వీడు కర్త వీడిని నియోగించేది శాస్త్రము వీడి క్రియేట్ చేసి ఫలాన్ని పొందుతాడు అని అక్కడ నియోజ్య నియోజక భావం ఉంటుంది శాస్త్రము నియోజకము వీడు నియోజ్యుడు సో శాస్త్ర ఎంజాయన్స్ ది కర్మ అంటూ హిం అండ్ హీ రిసీవ్స్ ది ఇన్స్ట్రక్షన్ ఫ్రం ది శాస్త్ర ఇటువంటి భావం అంతా ఆ భేదభావంతో నడుస్తూ ఉంటుంది అదే పరిస్థితిని శాస్త్రం నీకు బోధించింది ఆత్మజ్ఞానాన్ని నిష్ఠుడై ఉండు కాబట్టి శాస్త్రాన్ని నన్ను నియోగించింది ఇప్పుడు నేను ఆత్మజ్ఞాన నిష్ఠ అనే దాన్ని చేయాలి కాబట్టి మళ్ళీ నియోజక నియోజక భావం ఉంది మళ్లీ నేను ఆత్మనిష్ట అనేటువంటి ఒక కర్మని చేయాలి ఇలాగా అక్కడ ఉండే భేద వ్యవస్థని ఇక్కడికి టెక్నికల్గా అప్లై చేసి అది ఇది ఒకటే అని ప్రయత్నించే అది నిరూపించే ప్రయత్నం చేయటం తప్పు అలా చేయద్దు ఆ పూర్వపక్షము అటువంటి దృష్టికోణం నుంచి వచ్చింది మీమాంసకుడు కర్మమీమాంసకుడు డిఫెన్స్ లో పడిపోయి ఆత్మజ్ఞానం దగ్గర మా కర్మ దగ్గర అవిద్యలో మేము కర్మలు చేస్తామన్నా ఉన్నావు కదా అవిద్యలో ఉండే స్ట్రక్చరే మీ విద్యలో కూడా ఉందాయా బాబు అని నిరూపించే ప్రయత్నం అలాంటి పొరపాటు చేయకు ఇది పరిస్థితి అది కాదు అని సంగ్రహంగా చెప్పారు స్వాత్మవిషయత్వా ఆత్మజ్ఞానస్ అని దాన్ని వివరిస్తున్నారు నహి ఆత్మన స్వాత్మని ప్రవర్తక ప్రమాణాపేక్ష ఆత్మవాదేవా తదంతవాణా ప్రమాణత్వ ఆయన అంటున్నారు చూడు నువ్వు నీ నుండి దూరంగా నిన్ను నీకంటే బయటకి విసిరేసుకోవాలి అంటే యు హెవ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ ఆ ఎఫర్ట్ చేయటానికి ప్రేరణగా శాస్త్రం అవసరం శాస్త్రం ప్రేరేపిస్తే నువ్వు ఎఫర్ట్ చేస్తావు కాబట్టి నీ నుండి నువ్వు జారిపోవటానికి నీ నుండి నువ్వు బయటకు పోవడానికి శాస్త్రం అవసరం ఎఫర్ట్ అవసరం బోధించేది ఇవన్నీ కావాలి నీలో నువ్వు ఉండటానికి వేవలేదు అంటే ఏమిటంటే శాస్త్ర ప్రమాణం కూడా అక్కర్లేదు అంటే అక్కర్లేదు ప్రవర్తక ప్రమాణ అపేక్షత నా ఎందుకంటే వేర్ డేర్ ఈజ్ ఎ జర్నీ యు డూ ది జర్నీ అని పుష్ చేసేటువంటి శాస్త్రం ఉండాలి ఒక ఆర్డర్ ఉండాలి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఉండాలి దానికి ఒక ఎఫర్ట్ ఉండాలి ఇవన్నీ ఉండాలి నువ్వు ఉన్నదోటే ఉండు అని ఆర్డర్ ఇస్తారా ఉండరా గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అయితే ఆర్డర్ కానీ ఉన్నది కూడా ఆర్డర్ ఇవ్వరు అలాగే నీలో నువ్వు ఉండని ఆర్డర్ ఇవ్వరు మరి శాస్త్రం ఏం చెప్తుంది శాస్త్రం యొక్క రోల్ ఏమైనా ఉందా లేదా అంటే నీలో నువ్వు ఉండు అని ప్రేరేపించటం కోసం శాస్త్రం యొక్క రోల్ లేదు నా ప్రవర్తక ప్రమాణాపేక్షత ప్రవర్తింపజేసే ప్రమాణము జ్ఞానసాధనం శాస్త్రం అంటే వేదం అనమాట దాని అపేక్ష లేదన్నారు ఇట్ ఈస్ నాట్ నీడెడ్ అంటే ఏంటి నువ్వు శాస్త్రాన్ని పూర్తిగా తొలగించి బాధేస్తున్నావా జ్ఞాననిష్ట దగ్గర అలా చేస్తే ఉపనిషత్తులు మరి ఎవరినీ ఏమవుతాయి అంటే చూడు ఆత్మస్వరూప నిష్ఠకి శాస్త్ర ప్రవర్తకత్వం అక్కర్లేదు మరి ఈ శాస్త్రము వేదాంత శాస్త్రం యొక్క రోల్ ఏమిటంటే అనాత్మలో ప్రవర్తిల్లకుండగా నిన్ను నిరోధించటానికి అవసరం అంచేతే శాస్త్రం నా ప్రవర్తకం జ్ఞాపకమేవా నువ్వు అజ్ఞానం చేత కామ్యకర్మల వెంట పడుతూ కథాభోక్తాలతో భ్రమ పడుతున్నవరా ఆ భ్రమ నుంచి బయటకు వచ్చేసేయి అని చెప్పడం వరకే శాస్త్రం పని శాస్త్రం విధి నిషేధాలు రెండూ చెబుతుంది కదా కాబట్టి నివర్తి చేసేసి వదిలేస్తుంది అయితే ఒకే ఒక ప్రసంగాను ప్రసంగంగా నేను అజ్ఞానం కార్యమైన కామ్యకర్మాదుల నుండి నివృత్తులేబితే అప్పుడు నేనేం చేయాలి అంటే నువ్వు చేయాల్సిందేమి ఉండదు సరే చేయాల్సిందేమి ఉండదు అన్నావు కదా మరి చేయాల్సిందేం లేకుండా నేనేం చేయాలి అని వీడి ఏదో ఇంకా ఏదో ఒకటి సంథింగ్ చెప్తే కానీ పాజిటివ్ చెప్తే కానీ వీడికి ఉప ఉత్సాహం అందుకోసం పాజిటివ్ లుకింగ్ స్టేట్మెంట్ ఒకటి నీలో నువ్వు ఉండు అని నీలో నువ్వు ఉండు మీరు ఆలోచించి చూడండి నీలోంచి నువ్వు బయటకు వచ్చేయని చెప్పడానికి నియోగం కావాలి కానీ నీలో నువ్వు ఉండు అని చెప్పడానికి నియోగం కావాలండి సపోజ్ నేను చెప్పలేదనుకోండి మీరు మీలోంచి మీరు బయటకు రాలేదనుకోండి కాబట్టి అప్పుడు మీరు మీలో మీరే ఉన్నట్టు అయిందిగా కాబట్టి మీరు మీలోంచి మీరు బయటకు రావడానికి శాస్త్రం చెప్పాలి ఇప్పుడు శాస్త్రం ఆ రకమైన విధి శాస్త్రం తీసి పక్కన పెట్టాము జ్ఞానం అని ఇంక ఇప్పుడు మీలో మీరు ఉండు అని ఇంకొక మళ్ళీ చెప్పే శాస్త్రం కావాలా అక్కలా ఎందుకంటే మీలోంచి మీరు బయటికి రాకపోతే ఏమిటైంది మీలో మీరు ఉండాలి మరైతే ఉపనిషత్తులందుకో ఇప్పుడే చెప్పారు ఉపనిషత్తులు నివృత్తి ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి చేయటానికి ఉపనిషత్తు అంచేతనే నిషేధ శాస్త్రం లాంటిది వేదాంతం నిషేధ శాస్త్రము ఏది చెయ్యదు అని చెప్తారు నిషేధ శాస్త్రం ఏం చెయ్యదు విధి శాస్త్రం చేస్తుంది ఇప్పుడు కర్మ ఉందనుకోండి ఈ కర్మ చేస్తే నీకు పుణ్యం వస్తుంది అని విధి చెప్తుంది అప్పుడు అది విని వీడు ఆ కర్మ చేత ఆ విధి శాస్త్రం చేత ప్రేరితుడై ఆ పని చేస్తాడు ఆ పద్ధతి లేరు ఇది నువ్వు ఫలానాది నువ్వు తినద్దు అని శాస్త్రం చెప్తుంది ఈ దృష్టాంతం అలా ఫలానాది నువ్వు తినద్దు అని నిషేధ శాస్త్రం సో వీడికి నిషేధ శాస్త్రం చెప్పారు ఈ ఐటమ్ తినొద్దు అని చెప్పారు ఆ ఐటమ్ వడ్డించారు వడ్డిస్తే చెయ్యి అలా వెళ్లబోయింది శంఖంలో అలాగే వర్ణిస్తారు దాన్ని చెయ్యి అలా వెళ్ళబోతే వెంటనే నిషేధ శాస్త్రం గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చి చెయ్యి వెళ్ళడం మానేసింది వెళ్ళబోయి వెళ్ళడం మానేసింది ఇప్పుడు నిషేధ శాస్త్రం ఏం చేసింది ఏమి చేయలేదు ఏం చేసింది వీడు ఏం చేశాడు వీడు ఏమి చేయలేదు వీడు తనలో తాను ఉండిపోయాడంతే కా అయితే ఇప్పుడు నిషేధ శాస్త్రానికి రోలు ఉందా లేదా ఉంది ఏమిటా రోలు అంటే వీడి వెళ్లకుండా తనలో తానుండిపోయడానికి కావలసిన ఒక పరిస్థితిని కల్పించి పక్కకి తప్పుకుంది ఇట్ డెన్ డూ ఎనీథింగ్ మోర్ దెన్ దాట్ అలాగే వేదాంత శాస్త్రం కూడా ఆత్మ అకర్త అని చెప్తుంది వీడు కర్తృత్వంలో ప్రవేశించడం మానేసి తనలో తానుండిపోతాడు కాబట్టి నీ నువ్వు దూరంగా పారిపోకు అని చెప్పడానికి శాస్త్రం యొక్క రోల్ తప్పిస్తే నీలో నువ్వు ఉండు అన్నది రోలేమీ లేదు ఎందుకంటే నాలో నేను ఉండడానికి బయట నుంచి ప్రేరణ అక్కర్లేదు నాలో ఉండే ఉన్నాను సో అంచేతనే ఇది దీని స్పిరిట్ ఎలాగంటే ఆత్మస్వరూపము నాకు దూరంగా ఉందని ఎవడో అనుకోకూడదు ఎందుకంటే మనం ఏ క్షణంలోనూ ఆత్మస్వరూపానికి దూరంగా లేము నేను అనే భావనకి దూరంగా ఎప్పుడైనా ఉన్నారా మీరు నేను భావనకి దూరంగా ఎప్పుడూ లేరు అంటే ఆత్మస్వరూప నిష్ఠులయ్యే ఉన్నారు కాబట్టి శాస్త్రం సంబంధం లేకుండానే మీరు ఆత్మనిష్టమై ఉన్నారు అయితే శాస్త్రం యొక్క రోల్ ఏమిటి అంటే ఈ ఆత్మనిష్టని చెరగొట్టే అజ్ఞానం వస్తుందే అజ్ఞానాన్ని తొలగించేసి శాస్త్రం కృతార్థమైపోతున్న అంత గురించి శాస్త్రం ఏం చేయనక్కర్లేదు ఆత్మనిష్ట మీకు సిద్ధించియే ఉన్నది ఆ విధంగా నిరూపిస్తారు ఇది రేపు క్లాస్లో కంటిన్యూ చేద్దాం రేపు క్లాస్ తీసుకుంటా హో ఒరిజినల్ గా నేను రేపు క్లాస్ ఉండదు అని మనవి చేశాను బట్ నౌ ఐఎమ్ దట్ వీ కెన్ హ్యావ్ అవర్ రెగ్యులర్ క్లాస్ టుమారో అండ్ ఫినిష్ దిస్ భాష నెక్స్ట్ శ్లోకానికి ప్రోగ్రెస్ ఓం నమస్కారం